సకల బలంగులు నీవే సర్వేశ్వర నాకు అకళంకంబగు సుఖమే అన్నిటనిదే నాకు ముందుగా చక్రాంకితమే భుజబలమిదూ అందిన హరి చింతే ఆత్మ బలము నాకు సందడి పేరు బలము ఇందునునందును నామము నాకు ఇందును నందును అంగపు తిరుమణులివి పంచాంగ నాకు సంగతి నీపై పాటలే స్వరబలిమిదే నాకు రంగుగ నీ గుణ రాసి బలము నాకు ఇంగితముగా ఇహపరములకెదురేదిదేనాకు కనుగొను నీ విగ్రహమే గ్రహబలిమిదేనా వినుని దాసుల సేవే వెనుబలిమిదే నాకు తనరిన శ్రీ వెంకటపతి దైవబలము నాకు భనమే ధనమే చెప్పగనింతటా కలిగిపోయిదే నాకు